ఇత్తన అరవై ఏ నిన్ను నేమని కావు కావుమందును నే నిన్ను తలచినది నిముషము లేదు పాయమెల్ల సంసారము పాలేబడితి గాని నీ సేవనే చేసుటలేదు కాయమెల్ల కాంతలకేకడు శేషమాయగాని నీఅవసరములందు నేనుదుగలేదు చిత్తము ఆశలపాలేసేసి బతికిదిగానీ హి నిన్ను ధ్యానము చేయగలేదు సత్యపు నాణాలుకెల్లా సవులకమ్మితిగాని మత్తిలి కీర్తనము మరవటాలేదు పుట్టుకెల్లా అజ్ఞానము పొంతనే ఉంటిగాని విజ్ఞానము లొల్లనైతిని ఎట్టు నన్ను మన్నించితితి బిందుకే పో వెరగ నెట్టన శ్రీవేంకటేష నిన్నడుగా లేదు